You need to, lesson four, listen only, start. Me, my name is Amity. My name is Krishna Murthy. My name is Amity. My name is Ramaravgaru. My name is Amity. My name is Subramanyam. My name is Amity. My name is Sarala. My name is Amity. My name is Pussy. ఎవరి పేరు రాఘవరావు ఈయన పేరు రాఘవరావు ఎవరి పేరు రాజారావు ఇతని పేరు రాజారావు ఎవరి పేరు విమల ఈమె పేరు విమల దేని పేరు టామి దీని పేరు టామి రిపీట్ స్టార్ట్ మీ పేరు ఏమిటి మీ పేరు ఏమిటి ష్ణమూర్తి నా పేరు కృష్ణమూర్తి ఆయన పేరేమిటి ఆయన పేరేమిటి ఆయన పేరు రామారావు గారు ఆయన పేరు రామారావు గారు అతని పేరేమిటి అతని పేరేమిటి అతని పేరు సుబ్రహ్మణ్యం అతని పేరు సుబ్రహ్మణ్యం ఆమె పేరేమిటి పేరు ఏమిటి ఆమె పేరు సరళ ఆమె పేరు సరళ దాని పేరేమిటి దాని పేరు ఏమిటి దాని పేరు పుష్ దాని పేరు పుస్సి ఎవరి పేరు రాఘవరావు ఎవరి పేరు రాఘవరావు ఈయన పేరు రాఘవరావు ఈయన పేరు రాఘవరావు ఎవరి పేరు రాజారాం ఎవరి పేరు రాజారాం ఇతని పేరు రాజారాం ఇతని పేరు రాజారాం ఎవరి పేరు విమల ఎవరి పేరు విమల ఈమె దీని పేరు టామి drills build up drill start atan atan peru అతని పేరు అతని పేరు రామారావు అతని పేరు రామారావు అతని పేరు రామారావు ఇతను ఇతను పేరు ఇతని పేరు ఇతని పేరు ఇతని పేరు రవి ఇతని పేరు రవి ఆయన ఆయన ఆయన పేరు ఆయన పేరు శర్మ ఆయన పేరు శర్మ ఆయన పేరు శర్మ ఈయన ఈయన పేరు ఈయన పేరు ఈయన పేరు గోపాలరావు ఈయన పేరు గోపాలరావు ఈయన పేరు గోపాలరావు ఈయన పేరు గోపాలరావు గారు ఈయన పేరు గోపాలరావు గారు ఆమె పేరు आमे पेरू आमे पेरू विजया आमे पेरू विजया आमे पेरू विजया विजया गारू आमे पेरू विजया गारू आमे पेरू विजया गारू ईमे ईमे పేరు ఏమే పేరు ఏమే పేరు విమల ఏమే పేరు విమల ఏమే పేరు విమల విమల గారు ఏమే పేరు విమల గారు ఏమే పేరు విమల గారు అది दा पेर दु दिन दा पेर पुशी पे दीर దీని పేరు తామి దీని పేరు టామీ మీరు మీరు మీ పేరు మీ పేరు ఏమిటి మీ పేరేమిటి మీ పేరేమిటి నేను నేను పేరు నా పేరు నా పేరు రామనరసింహం నా పేరు రామ నరసింహం రామ నరసింహం ఎవరు ఎవరు ఎవరి పేరు ఎవరి పేరు నరసింహారావు ఎవరి పేరు నరసింహారావు ఎవరి పేరు నరసింహారావు ఏది ఏది పేరు దేని పేరు దేని పేరు దేని పేరు టామి సబ్స్టిూషన్ డ్రిల్ रामह सुबाराव ना पे सुबाराव रावाराव रे रवि श्यामला श्यामला నా పేరు పేరు ఆయన అతను అతని పేరు వెంకటస్వామి మీరు మీ పేరు వెంకటస్వామి ఎవరు वामरसी ने राम नरसीमहटी कुमारी నా పేరు కుమారి మీ పేరేమిటి శారద నా పేరు శారద మీ పేరేమిటి మోహన్ నా పేరు మోహన్ నా పేరేమిటి శర్మ మీ పేరు శర్మ నా పేరేమిటి ఉమా మీ పేరు ఉమా నా పేరేమిటి వెంకటస్వామి మీ పేరు వెంకటస్వామి నా పేరేమిటి కోటేశ్వరరావు మీ పేరు కోటేశ్వరరావు అతని పేరు పేరేమిటి సుబ్బారావు అతని పేరు సుబ్బారావు ఇతని పేరేమిటి రవి ఇతని పేరు రవి ఆమె పేరేమిటి సరళ ఆమె పేరు సరళ ఈమె పేరేమిటి సరోజ గారు ఈమె పేరు సరోజ గారు ఆయన పేరేమిటి శర్మ ఆయన పేరు శర్మ ఈయన పేరేమిటి సుబ్బారావు గారు ఈయన పేరు సుబ్బారావు గారు కాన్వర్సేషన్ డ్రిల్ ఇన్ దిస్ డ్రిల్ స్మాల్ బిట్స్ ఆఫ్ కాన్వర్సేషన్ ఆర్ ఇనిషియేటెడ్ కంటిన్యూ ది కాన్వర్సేషన్ బై ఫాలోయింగ్ ద మోడల్స్ స్టార్ట్ అతను గుమాస్తా అతని పేరు పేరేమిటి అతని పేరు కృష్ణ ఇతను విద్యార్థి ఇతని పేరు పేరేమిటి ఇతని పేరు రవి ఆయన డాక్టరు ఆయన పేరు పేరేమిటి ఆయన పేరు రామారావు ఈమె విద్యార్థిని ఈమె పేరు పేరు ఈమె శారద ఈయన ఈయన పేరు పేరేమిటి ఈయన పేరు గోపాలరావు ఆమె డాక్టరు ఆమె పేరేమిటి ఆమె పేరు సుశీల నేను మాస్టర్ని. మీ పేరు ని నా పేరు రామనరసింహం మీరు ప్రిన్సిపాల్ గారు నా పేరు పేరేమిటి మీ పేరు నాగరాణిగారు అది పిల్లి దాని పేరు పేరేమిటి దాని పేరు పుస్సి ఇది కుక్క దీని పేరు పేరేమిటి దీని పేరు టామి transformation drill in this drill you have to provide the transformations as per the model start nenu rama rao ni na peru rama rao mira vishwanathan garu మీ పేరు విశ్వనాథం గారు నేను శ్యామలని నా పేరు శ్యామల విమల ఆమే పేరు విమల అతను సుబ్బయ్య అతని పేరు ఆయన ఆయన పేరు పేరు పేరు అది దాని ఇది దీని సుబ్బయ్యుస్ ఏది టామి దేని పేరు టామి ఎవరు సుశీల ఎవరి పేరు సుశీల